బ్రహ్మం బ్రహ్మణోతి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా మత్పరమ్ న్యత్ిదస్తి ధనంజయా దం ప్రోతం సూత్రే మణిగణ ఇవా చాలా ప్రధానమైన శ్లోకం నేను ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఒక సూత్రాన్ని గురించి మనవి చేస్తూ ఉన్నాను కారణబుద్ధి వెర్సెస్ కార్యబుద్ధి సో కార్యబుద్ధి అంటే లోకంలో భిన్న భిన్నాలుగా ఉండే నామరూపాలు ఏవి గలవో వాటిపై మనస్సును కేంద్రితము చేయుట ఆ ఫోకస్ అంతా కూడా వాటి మీద ఉంటుంది ఎప్పుడైతే నామరూపాల మీద ఫోకస్ ఉంటుందో దాన్నే కార్యబుద్ధి అంటారు కార్యము అంటే నామరూపము అలా ఎప్పుడైతే ఉంటుందో అటువంటి బుద్ధి ఎందు రాగద్వేషములు చాలా దట్టంగా దృఢంగా నిర్మాణం అవుతాయి ఎందుకంటే నామరూపాలు అనేప్పటికీ ఒక నామరూపాలపై ఒక నామరూపంపై ప్రేమా రాగము మరో దానిపై ద్వేషము ఈ విధంగా కూడా మనుష్యుల యొక్క మనస్సులు చాలా దృఢమైన రాగద్వేషాలతో నిబిడీకృతంగా ఉంటాయి దట్టంగా ఉంటాయి అటువంటి రాగద్వేషాలతో జీవిస్తూ ఉంటే తీవ్రమైనటువంటి కామనలు బంధహేతువులయ్యేటువంటి కామనలు ఆ కామనల్ని బట్టి భయాలు ఇది సంసారం సంసారం ఆ విధంగా నిర్మాణం అవుతుంది కాబట్టి రాగద్వేషాలను బట్టి కర్మల కర్మలను అనుష్ఠిస్తాడు ఆ కర్మల ద్వారా ధర్మాధర్మాలని పోగేసుకుంటాడు వాటిని బట్టి పుణ్యపాపాలు వస్తాయి వాటిని బట్టి సుఖదుఖాలు వస్తాయి ఇది ఒక సైకిల్ విష వలయం విష సర్కిల్ అంటారు ఒక విష వలయంలో మనిషి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు దానికే సంసారము పేరు కాబట్టి సంసారం ఎక్కడి నుంచి వచ్చింది కార్యబుద్ధిని బట్టి వచ్చింది ఇప్పుడు ఇక్కడ భగవద్గీతాల యొక్క వేదాంతంలో బోధ ఉంటుందంటే మనిషి యొక్క మనస్సును కార్యబుద్ధి నుంచి ప్రక్కకు తీసి కారణ బుద్ధి వైపు ప్రసరింపజేయుట దీనికి మనం చెప్పే దృష్టాంతం ఏంటంటే పృథివీ అని మీరు దర్శించారనుకోండి ఇది నా ప్లాట్ ఇది నా ఇల్లు ఇలాంటి బుద్ధి ఉండదు మీరు ఎప్పుడైనా గమనించండి మీరు మామూలుగా మీరు నివసించే బస్తీలో నడుస్తున్నారనుకోండి అనేక ఇళ్లు కనపడతాయి సడన్ ఓ ఇల్లు రాగానే ఇది నా ఇల్లు అనిపిస్తుంది మీకు మీరు కొనుక్కున్న ఫ్లాటు లేక ప్లాట్ ఏదైనా కనపడింది అనుకోండి ఇది నా ప్లాట్ ఇది నా ఫ్లాటు అని అనుకుంటారు అదే మీరు విమానంలో పయనిస్తున్నారనుకోండి విమానంలో పయనించేపుడు ఆ కిటికీ గుండా చూసినప్పుడు మీకు ఇగో ఇది నా ఇల్లు నా ఫ్లాటు నా ప్లాట్ ఇలాంటి మమా అనే భావన కలగదు నేల మీద నడిచేప్పుడే అలా కలుగుతుంది ఎందుకంటే నేల మీద నడిచేప్పుడు నామరూప బుద్ధి గ్యక్తిగా ఉంటుంది విమానంలో వెళ్ళేప్పుడు నామరూపబుద్ధి పోయి పృథివీ దర్శనం అవుతుంది అసలైన పృథివీని మీరు విమానంలో కూర్చుని చూడవచ్చు ఆ విమానమే ఆత్మజ్ఞానం భగవద్గీత యొక్క తత్వాన్ని తెలుసుకుంటే అదే విమానం కాబట్టి నేల మీద నడిచేప్పుడు కూడా మనం నామరూప బుద్ధిని కార్యబుద్ధిని తీసేసి దాని స్థానంలో కారణ బుద్ధిని ప్రవేశపెట్టినట్లయితే మీకు జగత్తా కూడా వ్యాపించి ఉన్న ఈశ్వరుని యొక్క విభూతి గోచరిస్తూ సాధారణంగా జనులు ఈశ్వరుణ్ణి దర్శించాలంటే పైకి చూస్తారు అంటే ఎక్కడో పైన ఉన్నాడు తప్ప చుట్టుముట్టు ఎక్కడా లేడు అని లేదా బస్సు రైలో ఎక్కి ఎక్కడికో వెళ్తారు ఈశ్వరుని దర్శించడం కోసం ఎందుకంటే మన ఊళ్ళో లేడు మన ఊళ్ళో మన ఊళ్ళో లేడు కాబట్టి బస్సు ఎక్కి వెళ్లాల్సి వచ్చింది బస్సు ఎక్కి ఎక్కడికో వెళ్ళి రైలు ఎక్కి ఎక్కడికో వెళ్ళి అక్కడ క్యూలో నిలబడతారు క్యూలో నిలబడి ఓపిక లేదనుకోండి శీఘ్ర దర్శనము టిక్క కొనుక్కుంటాడు మూడు రూపాయలు సో దేనికోసం ఏదంటే దేవుణ్ణి చూడడం కోసం మరి దేవుడు మన ఊళ్ళో లేడా అంటే మన ఊళ్ళో ఉంటే ఇన్ని పార్ట్లు ఎందుకండి మనవుల్లో లేడు కాబట్టే కాదా మన కూడా ఉన్నాడు అంటే ఆ ఉన్నాళ్ళు దేవుడు మన కూడా ఉన్నాడు కానీ ఎక్కడున్నాడు దేవాలయంలో ఉన్నాడు మళ్ళీ చుట్టుముట్టు ఎక్కడా సో మనిషి ఇలా ఆలోచించడానికి కారణం ఏంటంటే మరి మన చుట్టుముట్టు దేవుడు లేకపోతే మన చుట్టుముట్ట ఏ ఉన్నాయి కార్యములు గలములు నామరూపములు గలము ఈ నామరూప బుద్ధి బంధహేతువు అలా కాకుండా ఇప్పుడు తీర్థయాత్ర గురించి నేనేమనలేదుండో నేను కారణబుద్ధి కార్యబుద్ధి గురించి మాట్లాడుతున్నా తీర్థయాత్ర ఆ సందర్భం వేరు సో మనం చేయాల్సింది ఏంటంటే కారణ బుద్ధి అంటే కార్యాన్ని చూడ్డం కార్యం మీద మనస్సుని లగ్నం చేయకుండగా కార్యం కనపడుతూ ఉంటుంది కానీ ఫోకస్ కార్యం మీద ఉండకూడదు ఫోకస్ దేని మీద ఉండాలి అంటే కారణం మీద ఉండాలి ఆ బుద్ధిని బట్టి ఉంటుంది శ్రీరామకృష్ణ గారు దృష్ణాంతం చెప్పేవారు ఒక ఆయన దగ్గర వజ్రం ఒకటి ఉన్నాడు ఈ వజ్రాన్ని ఇచ్చి నౌకరికి పిలిచి వజ్రాన్ని ఇచ్చి దీనికి ఎన్ని వంకాయలు ఇస్తాడో దీన్ని ఆ వంకాయలు అమ్మివాడు ఉన్నాడు వారానికి సంతలో వంకాయలు పెడతాడు వాడి దగ్గరికి వెళ్ళి దీనిని అమ్మజూపు ఎంత కొంటాడో కనుక్కునరా అమ్మద్దు అహలా ఎంత కొంటాడో కనుక్కుండ్రా అని ఇస్తాడు ఇస్తే ఈ నౌకర్ పట్టిక్యులై ఆ వజ్రాన్ని చూపిస్తాడు చూపిస్తే వాడు ఆ వంకాయల వ్యాపారి ఐదు కేజీలు వంకాయలు ఇస్తాను అని అంటాడు అన్న ఒకరు వచ్చి చెప్తాడు సరే మంచిది ఈ వజ్రాన్ని తీసుకెళ్ళి మన పచారీ షాప్ ఆయన ఉన్నాడు కదా ఆయనకి చూపించి అడుగు ఎంత ఆయన దీన్ని తీసుకుని జాగ్రత్తగా ఇటువంటి పరిశీలన చేసి దీన్ని ఓ బస్తా బియ్యం ఇస్తాను అని ఆయన వంకాయలు ఐదు కేజీలు ఇస్తా కానీ ఈయన దగ్గరికి వస్తే ఓ బస్తా బియ్యం ఇస్తాడు ఐదు కేజీల వంకాయలు పది రూపాయలు ఉంటుంది బస్టాపిజన్ రెండు వందలు ఉంటుంది సరే వచ్చేసాడు దీన్ని తీసుకెళ్ళి లోకల్గా ఉన్నటువంటి ఈ బంగారు ఆభరణాలు అమ్మి దగ్గరికి చూపించి వాడిని కొంటాడేమో కనుక్కోమని పంపించాడు నౌకర్ని నౌకర్ వెళ్ళాడు అతను నేను ఒక యాభై రూపాయలు ఇస్తాను అన్నాడు సరే నౌకర్ పట్టుకొచ్చేసాడు రత్నాలం వ్యాపార ఒకడున్నాడు పెద్ద రత్నాలం వ్యాపారి వాడి దగ్గరికి పట్టుకెళ్ళాడు మళ్ళీ వారి దగ్గరికి పంపించాడు అతను అన్నాడు నేను పది లక్షలు ఇస్తాను అంతకంటే ఎక్కువ వివరం పది లక్షలకి ఇచ్చే మాటైతే కొంటానని అతను అన్నాడు దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది ఆ బుద్ధి వంకాయల బుద్ధి ఎలా ఉంటుంది రత్నాల బుద్ధి ఎలా ఉంటుంది అసలు దాని ఖరీదు కోటి రూపాయలు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఏమిటంటే ఆ బుద్ధి ఎలా ఉంటుంది అని సో అదేవిధంగా కార్యబుద్ధి కారణ బుద్ధి నామరూపాత్మకమైన బుద్ధి గలవాడికి దేవుడు కనపడ్డాడు ఎందుకని దేవుడికి ఒక పర్టికులర్ నామరూపాలను తగిలిస్తాడు వీడు ఆ నామరూపాలు ఎక్కడో చోట ఉంటాయి అక్కడికి పోవాలి అప్పుడు కానీ వీడికి దేవదర్శనం కాదు కానీ కారణ ఈ జగత్తులో ఈశ్వరుడు కంటే భిన్నంగా మీరు నాకు ఏదైనా ఒక ప్లేస్ కానీ ఒక చోటు కానీ మీరు చూపించగలరా మీరు చూపించండి పృథివీ రూపంగా జలరూపంగా వాయురూపంగా అగ్నిరూపంగా ఆకాశరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు చూపించండి అండి ఈశ్వరుడు లేని చోటు ఒకటి చూపించండి ఒకసారి సముద్రంలో చేపలన్నీ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు ఆ సమావేశంలో ఏమని నిర్ధారించుకున్నాయంటే ఏమైనా చర్చ చేశాయంటే మనకి జన్మనిచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు ఆయన ఎవరు ఎక్కడ ఉంటాడు ఆయన పేరు ఏమిటి తెలుసుకుందామని సమావేశం ఆధ్యాత్మిక కాన్ఫరెన్స్ ఒకటి కట్టుకున్నటి చేపలన్నీ ఆ సమావేశంలో పెద్దలను అడిగాయి ఎవరి మనకి జన్మనిచ్చినటువంటి ఆ ప్రభువు ఆయన పేరు ఏమిటి అని అడిగాయి అంటే ఆ ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు తెలుసు ఆయన పేరు ఆయన సముద్రహ అని చెప్పాడు సంస్కృతంలో చెప్పాలి తెలుగులో చెప్తే దేవుడు అవడు సంస్కృతంలో చెప్పాలి కాబట్టి సముద్రుడు సముద్రహ అని చెప్పాడు ఊహలాగా దేవుడి పేరు సముద్రహన అయితే మరి ఆ దేవుడు ఎక్కడుంటాడు వైకుంఠంలో ఉంటాడు వైకుంఠం ఎక్కడు మరి అయితే మనం ఆ దేవుడిని ఆరాధించాలంటే ఏం చేయాలి మనం దేవాలయం ఒకటి కట్టుకోవచ్చు కట్టుకుని ఆరాధించవచ్చు మరి అయితే ఆయన ఎలా ఉంటాడు ఆయన మామూలుగా పురుషాకార చేపాకారంలో ఉంటాడు వివేకానంద స్వామి కూడా చెప్పాడు చేపలు పూజించే దేవుడు ఏ రూపంలో ఉంటాడు చేప రూపంలో ఉంటాడు మనుషులు పూజించే దేవుడు మనుషు రూపంలో ఉంటాడు వివేకానంద ఏమన్నాడంటే స్వామి వివేకానంద బర్రెలన్నీ కలిసి దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుడు కూడా ఒక పెద్ద బర్రె రూపంలో ఉంటాడు అని అంటాడు సో అంటే మనిషికి అలాగంటే భావన ఉంటుందన్నమాట కరెక్టే అది కాబట్టి ఓ పెద్ద చేప రూపంలో ఉంటాడు ఆ దేవుడు అని చెప్పేసి ఆ పెద్ద వీళ్ళందరూ కలిసి ఆ సముద్రం లోపల సముద్రుడనే దేవుడికి ఒక గుడిని నిర్మాణం చేశాయి చేస్తే ఆ గుడిలో సముద్రదేవుడు ఉన్నాడు అని వీళ్ళు ఆ చేపలన్నీ అప్పుడప్పుడు వెళ్ళి గుర్తొచ్చినప్పుడు ఒకసారి అటికేసి వెళ్ళి ఓ ప్రదక్షిణం చేసి వస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పండి చేపలు సముద్రదేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ప్రయత్నం ఏమైనా చేయాలా అసలు అవి ఇటు అటు సంచరించేది సముద్రదేవుల్లోనే సంచరిస్తున్నాయి మీకు పాయింట్ వచ్చింది కదండి అలాగే మనం ఇటు అటు సంచరిస్తున్నాము అంటే మనం ఆకాశదేవుల్లో సంచరిస్తున్నాం మన శరీరంలో టెంపరేచరు తగ్గిపోతే ఏమవుతుంది చల్లబడిపోయే కాళ్ళు చేతులు అంటారు టెంపరేచర్ రూపంగా అగ్నిదేవుడు మన దేహంలో ఉన్నాడు వాయుదేవుడు వాయు రూపంగా ఉండే దేవుణ్ణి మనం పీలుస్తూ విడిచిపెడుతో బ్రతికి ఉన్నాము తర్వాత మంచినీళ్ళ దేవుణ్ణి తాగుతూ ఉన్నాము పృథివీ దేవుణ్ణి అన్నం బియ్యం ఇవన్నీ కూడా పృథివీ మనం భోజనం చేస్తూ ఉన్నాము కాబట్టి ఈశ్వరుని కంటే భిన్నంగా ఈ సృష్టిలో ఏదీ లేనే లేదు కానీ ఈ పాఠం ఇది మనం ఎంతకాలం చెప్పినా చెప్పివాడు చెప్తూ ఉంటాడు వినివడి తల ఉంటాడు ఇది ఇలా నడుస్తూ మళ్ళీ ఎప్పటికప్పుడు పరగడు కాబట్టి కారణం ఏంటంటే కార్యబుద్ధి అంత బలంగా ఉంటుంది ఆ కార్యబుద్ధిని తీసేసి దాని స్థానంలో కారణ మనం నిలపాల్సి ఉంటుంది మత్తఃపరతరం నాణ్యించిదస్తి ధనంజయ హే అర్జున నాకంటే భిన్నంగా తక్కువది కాని ఎక్కువది కానీ సమానమైనది కాని ఏది లేదు సర్వము నేనే దీని మీద అంటే ఏమిటి ఇప్పుడు మీరు చుట్టూ చూసినట్లయితే మీకేమిటి అనుభవానికి వస్తుంది పదార్థములు ప్రాణులు దేశము దేశము అంటే స్పేస్ స్పేస్ అండ్ దేశము అంటే భారతదేశమో అమెరికా దేశమో అలా కాదు స్పేస్ లేకపోతే ఏదో పార్టీ పేరు అలా కాదు దేశము అంటే స్పేస్ ఆకాశము అని అర్థం కాలము ఇవి కనపడుతున్నాయి ఘటనలు ఏవేవో ఘటనలు కూడా అవుతూ ఉంటాయి కదా కాబట్టి ఐదు కనపడుతున్నాయి ఈ ఐదు ఏమిటి పదార్థములు ప్రాణులు ఘటనలు దేశము కాలము పదార్థముల రూపంగా ప్రాణుల రూపంగా ఘటనల రూపంగా దేశంగా కాలముగా ఈశ్వరుడే గలడు అది అర్శర్పం యొక్క అర్థం దీంట్లో ఇంకో రహస్యం ఏమిటంటే ఉన్నది ఈశ్వరుడు ఎలాగంటే ఉన్నది బంగారం అది బంగారం చూస్తే వాడు బంగారం కొట్టుకి యజమాని అవుతాడు అది ఆభరణం చూస్తే దాన్ని కొనుక్కునేటువంటి కనుష్యూమర్ అవుతాడు తేడా తెలిసిందా మీకు అదేవిధంగా ఉన్నది ఒక్కటే అదేవిధంగా మన ముందు ఉన్నది కూడా ఒక్కటే అది నామరూపాత్మకమైన అనేకత్వముతో కూడిన ప్రపంచము తెలుసుకుంటే మనల్ని బంధిస్తుంది కానీ అదే ఈశ్వరుడు తప్ప వేరే ఏమీ లేదు పంచభూతముల రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అని తెలుసుకుంటే అదే ప్రపంచము మనల్ని బంధ విముక్తికి కారణమవుతుంది కాబట్టి సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట అయితే మీకు అనిపించవచ్చు ఎవరికో ఎవరికో మహాజ్ఞానులు ఎవరో అలా దర్శిస్తారు కాబోలు అనువో లేకపోతే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో కాది మనం ఎప్పుడైనా భవిష్యత్తులో అది మహాత్ములకి ఎవరికో అది అను లేకపోతే ఇది గృహస్థులు చేయాల్సిన దర్శనం కాదు ఇది ఇది సన్యాసులుదను అని అలాగ మనం దాన్ని ఏం చేస్తామంటే వాయిదా వేయడానికో తప్పించుకోవడానికో మనం ప్రయత్నిస్తాం ఓ మహాత్ములు చెప్పారు వినోబభావ్ గారు ఏమని చెప్పారంటే గృహస్థులు సన్యాసులని పొగుడుతూ ఉంటారు అబ్బా ఎంత సర్వసంగ పరిత్యాగులు అండి వారు మహాత్ములు అండి సర్వ అని పొగుడుతూ ఉంటారు ఎందుకు పొగుడుతారంటే తాము తప్పించుకోవడం కోసం పొగుడుతూ ఉంటారు తాము సర్వసంగ పరిత్యాగం మాట అలట్టు పెట్టి ఈషత్సంగ పరిత్యాగం కూడా చేయటం ఇష్టం లేక ఆయన ఆయన సర్వసంగ పరిత్యాగని అందరూ కలిసి పోగొడతారు ఈ కలిసి పొగిన వాళ్ళు మాట్లాడటం వాళ్ళు ఏమైనా పరిత్యాగం చేస్తారా వాళ్ళు పరిత్యాగం చేయటం ఇష్టం లేకనే పరిత్యాగం చేసి వాళ్ళని పోగొడతారు అందరూ కలిసి సత్యము పలికి ఆయనకి సన్మానం చేశారంటే అర్థం ఏంటండి వాళ్ళు వాళ్ళు సత్యం పలకాలనే హడావిల్లో లేదు అని అర్థం చూసారా ఎలా ఉందో మానవ మో మనోవిజ్ఞానం సైకాలజీ ఎలా పనిచేస్తున్నారో చూసారా మనం అనుకుంటాం సత్యం పలికే ఆయనకి సన్మానం చేస్తున్నారు వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అనుకుంటాం సత్యం పలికే ఆయనకి సన్మానం చేస్తున్నారంటే అర్థం ఏంటండి ట్యాక్స్ కట్టివాడికి సన్మానం చేశారంటే అర్థం ఏంటి అమెరికాలో ఒకసారి ఒక భార్యాభర్తలకి సన్మానం చేశారు టెంటాకీ స్టేట్ గవర్నర్ ఆ భార్యకి భర్తకి సన్మానం చేశారు ఎందుకో తెలుసునా పాతిక సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి జీవించారు కాబట్టి తెలుగు పాతిక సంవత్సరాలు ఆ టైంలో కెంటాకి స్టేట్ క్యాపిటల్ లూయి విల్ అని ఒక టౌన్ ఉంది నేను వెళ్ళాను అక్కడికి ఈ వార్త జరిగి ముక్కు మీద వేలేసుకున్నాను అయ్య రామా మీరు మా హైదరాబాద్ వస్తే మొత్తం మా హైదరాబాద్లో ఉన్న ప్రతి ఫ్యామిలీకి చేయాలి ఈ సన్మానం ఎందుకంటే పాతిక సంవత్సరాలు ఇస్ నథింగ్ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కలిసి జీవించిన వాళ్ళని ఎరుగు వాళ్ళు పాతిక సంవత్సరాలు కలిసి ఉన్నారని స్టేట్ గవర్నర్ గవర్నర్ అంటే చీఫ్ మినిస్టర్ లాగా ఇక్కడ గవర్నర్ అంటే ఎక్కడ గవర్నర్ లాగా కాదుండ సో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ సన్మానం చేశారు కాబట్టి సత్యం పలికి వాడికి సన్యాసులని పొగుడుతారు సర్వసంఘ పరిత్యాగులని గృహస్థులు సన్యాసుల్ని పొగుడుతారు ఎందుకు పొగగుతా పోగుడుతారో తెలుసిన వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు త్యాగాన్ని కాకుండా సంసారాన్ని పట్టుకుంటున్నారు అని అర్థం కాబట్టి పాయింట్ ఈజే దీ ది పాయింట్ ఈస్ మనం దాన్ని వాయిదా వేయడానికి వీరలేదు సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట దీన్ని ఇంగ్లీష్లో గాడ్ కాన్షియస్నెస్ అంటారు గాడ్ కాన్షియస్నెస్ ఈశ్వర దర్శనము మనం ఏమనుకుంటాం ఈశ్వరుడు ఏదో వేషం వేసుకుని ఉంటాడు ఆ వేషంలో ఫలా వేషంలో ఉంటాడు ఆయన కనపడాలి మనం ఉందనుకుంటాం అలాగే కనపడ్డ ఈశ్వరుడు అలా కనపడితే కూడా కనపడచ్చుగాక అది వేరే సంగతి ఇప్పుడు ఇక్కడ మనము పృథివ్యప్తేజోవాయు ఆకాశముల రూపంగా ఈశ్వరుడు మన ముందు ఉన్నాడు ఏమన్నా మన ముందు ఈ పంచభూతములు తప్ప మరేదైనా ఉన్నదా లేదు కాబట్టి ఆ పంచభూతముల రూపంగా ఈశ్వరుడు మాత్రమే గలడు మత్తపరమేశ్వరాత్ పరతరం అన్యత్ కారణాంతరం కించిన్ విద్యతే అహమేవ జగత్ కారణమిత్యర్థ అంతవరకు చదివినట్టున్నాము దాన్నే కారణ బుద్ధి అంటారు కాబట్టి జగత్తుని చూడకు జగత్తు యొక్క కారణాన్ని చూడు శిల్పాన్ని చూడకాయ ఆ శిల్పిని చూడు చిత్రాన్ని చూడకు చిత్రకారుని చూడు అని అంటారు కదా అలాగే జగత్తుని కాదు చూడడం అస్తమా జగత్తు ఎంతకాలం చూస్తారు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా చూస్తారు జగత్తుని అదే జగత్తు ఎన్ని మార్పులైనా చేర్పులైనా అలాగే ఉంటుందా జగత్తు కాబట్టి చూడాల్సింది జగత్తుని కాదు జగత్ కారణాన్ని చూడడం ప్రారంభించు కారణ బుద్ధి మీరు జగత్ కారణాన్ని ఎప్పుడైతే చూడడం ప్రారంభిస్తారో అప్పుడే మీకు సంసార బంధము క్రమంగా శిథిలమవుతుంది పలచబడుతుంది జగత్తును చూస్తున్నంతసేపు సంసారమే తప్ప మరొకట్లేదు జగత్ కారణాన్ని చూస్తే సర్వత్రా దర్శనం చేయవచ్చు సో ఒక మహాత్ముడి దగ్గర ఒకొక ఆయన పూలగుత్తి పట్టుకెళ్ళాడు పూలగుత్తులు పట్టుకెళ్ళడం ఇది ఒక ఫ్యాషన్ కదా బుకే అని మంచిదే పూలగుత్తి పట్టుకెళ్ళాడు పట్టుకెళ్తే ఆయన ఆ పూలగుత్తిని అలా చూస్తూ ఉండిపోయాడు ఈ పట్టుకెళ్ళిన భక్తుడు ఏమండ పూలగుత్తునే చూస్తారా నన్ను చూడరా ఇంకా అని అంటే ఆయన ఇచ్చిన వాడిని చూడడం మానేసి పూలగుత్తి చూస్తూ ఉండిపోయాడు అంటే ఆయన వెంటనే పూలగుత్తిని పక్కన వారేసి ఆయన ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు అంటే ఏమిటండి నేను ఇచ్చిన పూలగుత్తిని పక్కన పారేశారు అని అన్నాడు ఏమయ్యా పూలగుత్తిని చూసినా నీకు సమస్య నిన్ను చూసినా సమస్యే అనే ఆయన అంటారు సో ఆయన ఆ మహాత్ముడు పూలగుత్తిలో భగవంతుని మహిమని దర్శిస్తున్నాడు అనమాట పూలగుత్తిని చూస్తున్నారు నాకే చూట లేదండి అంటే దాన్ని పక్కన పారేసి అతనిలో ఈశ్వర చైతన్యాన్ని దర్శిస్తున్నాడు ఆయన అలా దర్శిస్తున్నాడు ఇంకా వీడు మహాత్ముడు తన కేసు చూసి తన కోరిక తీరి ఉపాయం చెప్పాలని వీడు వీడిది కార్యదృష్టి కారణ దృష్టి అడగాడు అయితే మహాత్ముడు ఈ పూలగుత్తి మంచిది తీసుకొచ్చేవో అయినా తనని ప్రేమించాలని వీడి దృష్టి కాబట్టి వీడిది కార్యదృష్టి ఆయనది కారణ దృష్టి ఎనివేటి పాయింట్ ఈస్ మనం కారణ దృష్టిని అభ్యాసం చేయాలి తస్మాన్మయీ పరమేశ్వరే సర్వాణి భూతాని సర్వమిదం జగత్ ప్రోతం అనుస్యూతం అనుగతం అనువిద్ధం ప్రగ్రథితం ఇత్య ఒక్క పదానికి ఇన్ని అర్థాలు భాష్యకారులు చెప్పిన సందర్భ నాకు ఇది ఒక్కటే పదం ఉంది అక్కడ ప్రోతం మన ఆ పురాతనికి అర్థాలు ఎన్ని చెప్పారు ఒకటి రెండు మూడు నాలుగు అర్థాలు చెప్పారు అంటే సమానార్థకములైన ఇంకో నాలుగు పదాలని వేశారు ఎందుకంటే మీకు ఆ తత్వం బాగా తెలియటం కోసమని భాష్యకారులు అలా అలా వేస్తారు సో కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఏమిటంటే కారణము కంటే భిన్నముగా కార్యము ఉండదు ఇప్పుడు బియ్యం కారణం అన్నం కార్యం బియ్యము కంటే భిన్నముగా అన్నం ఉంటుందా ఉండదు సో బంగారము కంటే భిన్నముగా ఆభరణాలు ఉంటాయా ఉండవు నీళ్ల కంటే భిన్నంగా తరంగములు ఉంటాయా ఉండవు ఈశ్వరుని కంటే భిన్నంగా జగత్తు మనగలుగుతుందా మనలేదు కాబట్టి ఈశ్వరుడు జగత్కారణం కాబట్టి అస్మాదేవంతస్మాత్ ఈశ్వరుని కంటే భిన్నంగా ఈశ్వరుడే జగత్కారణం కనుక నాయందే పరమేశ్వరుడనైన నాయందే సకల ప్రాణులు గలవు సర్వాణి భూతాని సర్వమిదం జగత్ ఈ సకల జగత్తు కూడా నాయందే గలదు నాయందే గలదు అంటే ఎలా ఉంది అంటే ఇప్పుడు వస్త్రము ఉత్తరీయము ఉత్తరీయం ఉంది ఇది ఉత్తరీయము ఇది దేనియందు ఉన్నది అంటే చూడండి దారమునందు దారము దారము అంటారు దారమునందుతావముతో వస్త్రము లేక ఉత్తరీయము గలదు అంటే ఉత్తరీయం ఎలా ఉంది దారంలో ఉంది దారం మీద ఉంది దారమునందు గలదు దారమునందు అంటే కింద ఇది ఇక్కడ నేను దీని మీద కూర్చున్నట్టుగా ఈ దీని మీద కూర్చున్నాను కదా ఈ ఆసనం మీద కూర్చున్నాను సో ఈ ఆసనం ఎక్కడ ఉంది దాని నెతి మీద నే దాని మీద నేను రకంగా దారం కింద ఉంది దారం మీద ఉత్తరీయం కూర్చుంది అలాగనా కాదు కదా మరి అంటే ఓత ప్రోత భావంతో అంటే ఉత్తరీయం ఉంది ఉత్తరీయంలో రెండు అంశాలు ఉన్నాయి ఓత ప్రోత మొన్న నేను వెబ్ అండ్ వెఫ్ట్ అన్న వెబ్ అండ్ వెఫ్ట్ కాదనుకుంటా మరి ఏమనాలి వేర్పండ్ వెఫ్ట్ అవునా ఏమన్నా ప్రొనౌన్సియేషన్ వార్ప్ అనాలా అవ్వచ్చు డబ్ల్యూఏ ఆర్పి అని ఉంటుంది స్పెల్లింగ్ మంచిది వార్ప్ అండ్ వెఫ్ట్ అది ఇంగ్లీష్లో అలా అంటారు తెలుగులో మనకి తేలిక పడుగు పేక హిందీలో తానా బానా సంస్కృతంలో ఓత ప్రోత ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ కూడా గుర్తుపెట్టుకోవాలనుకుంటే వార్ప్ అండ్ లెఫ్ట్ డబ్ల్యూ స్పెల్లింగ్ ఓకే సో అది సంగతి ఇప్పుడు ఈ ఉత్తరీయం ఉందండి ఉత్తరీయంలో రెండు అంశాలున్నాయి పడుగు పేక అడ్డదారుములు నిలువు దారుములు పడుగు అంటే ఏమిటి దారమే పేక అంటే కూడా దారమే కాబట్టి పడుగు పేకల కలయిక ఉత్తరీయము ఇప్పుడు ఉత్తరీయానికి అధిష్టానం ఏమైంది దారములయ్యాయి అదేవిధంగా ఈ జగత్తు ఎక్కడున్నది దేశము నందుగలదు కాలమునందుగలదు దేశము దేవుడే కాలము దేవుడే పంచభూతములు దేవుడే ఇంక దేవుడు తప్ప ఇంకేమీ లేనేలేదు అది ఓతప్రోత భావము అని అంటే విడదీయడానికి ఏ రకమైన సంబంధం శక్యము కాదు అనే అభిప్రాయాలు ఇంకేతమే అనుస్యూతం అనుసరించి కుట్ట కుట్ట నేయబడినది నేడం పడుగు తీసుకుంటాడు ఇలాగా నిలువుదారాలు పెట్టి అడ్డదారాలను నేసుకుంటూ పోతాడు ఆ రకంగా దేశము రూపంగా దేవుడు ఆ దేవుల్లో కాలము రూపంగా దేవుడు పదార్థముల రూపంగా ఈశ్వరుడు తను విద్ధం అన్నిటికీ ఒకే అర్థం దీనికి కృష్టాంతం దృష్టాంతం ఏంటంటే సూత్రే మణిగణా ఇవ దారమునందు మణుల గణములు పూసలు మణి పూసల గణములు ఉన్న గణములు అంటే సమూహము అర్థం అంటే చాలా పూసలు ఒకే దారమునందు ఉన్నట్టుగా ఇప్పుడు ఈ పూసలు దారము అంటే మళ్ళీ మీకు తేడా వచ్చేస్తుంది అలా తేడా రాకూడదు మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి మీరు దృష్టాంతాన్ని సాగతీసి ఇటులాగి అటులాగి పాటు చేయకోవాలి అందుకే దృష్టాంతం ఎంతవరకు అంతే సో దీనికి సువర్ణ సూత్రే గ్రథిత సువర్ణ మనయోయ మయాధృతం జగత్సర్వం సబాహ్యాభ్యంతరం తథా అని ఒక శ్లోకం గలదు పంచదశిలోనూ ఎక్కడో ఉంది ఇది ఇక్కడ ఉండే సూత్రము మణులు ఏమిటో చెప్తున్నా వినండి సూత్రము అంటే బంగారుతీగలో గృచ్చిన బంగారు పూసలు ఇప్పుడు సరిపడిందండి బంగారు పూసలు ఉంటాయి తెలుసు కదా ఇప్పుడు బంగారాన్ని గుళ్ళు గుళ్ళు చేస్తారు అవున బంగారం పెట్టుకోవాలి అని ముందు మనస్సుకు ఒక సంకల్పం చేసుకుని డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటే ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు మెడలో వేసుకునే హారము అది నెక్లెస్ రూపంగా ఉండొచ్చు చైన్ గోల్డెన్ చైన్ ఆ రూపంగా ఉండొచ్చు కాసుల పేరు రూపంగా ఉండొచ్చు పూర్వకాలం కంటె కంటే కడ్డి రూపంగా ఉండొచ్చు లేకపోతే బంగారాన్ని తేగలా సాగదీసి ఆ తేగలో పూసలు గుచ్చుతారు ఏమిటా పూసలు బంగారం పూసలు ఇప్పుడు అది అక్కడ సూత్రే మణిగణా హైవా అంటే అదే అర్థం బంగారు తేగ నందు బృచ్చబడిన పూసలు ఇప్పుడు పృథివీ అది ఆ సద్రూపుడైన పరమేశ్వరుని యొక్క ఒక రూపము ఆపహ అన్ని పంచభూతాలు ఈ పంచభూతములను దేశము రూపంగా కాలము రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి దేశ అనే తేగలో పంచభూతములోనే పూసలు గుచ్చితే అదే జగత్ సూత్రే మణిగణ ఇవ ఇది ఒక దృష్టాంతం దీన్నే ఇంకో దృష్టాంతంగా చెప్పారు అంటే ఇప్పుడు చూడండి కొంతమంది మాల వేసుకుంటారు ఎలాంటి మాల వేసుకుంటారంటే ఇది గాంధీ గారి ప్రిన్సిపుల్ది అదేమిటంటే వడికిన దారంలో గుళ్ళు గుళ్ళు కింద ఉంటాయి ఏమిటి గుళ్ళు దారంతో చేసిన గుళ్ళు అది ఎలా చేస్తారంటే దారం తీసుకుంటారు ఒకటే దారం తీసుకుంటారు తీసుకుని దాన్ని ఇలా ఇల్లలాగా పదిసార్లు మూడేస్తారు ఇలా చుట్టూ చుట్టూ చుట్టూ మూడేస్తారు అంటే ఓ గుండు తయారయ్యారు మళ్ళీ కొంచెం ముందుకొచ్చి మళ్ళీ గిరిగిర చుట్టు చుట్టు చుట్టి ఇంకో మూడేస్తారు ఆ రకంగా నూట ఎనిమిది ముళ్ళు వేసి వేస్తారు అదే దారాన్ని ఫైనల్గా రెండు వైపుల నుంచి తీసి మూడేసి మెళ్ళో వేసుకుంటారు ఇప్పుడు ఆయన మెళ్ళో ఏముంది హారము గలదు ఆ హారము యొక్క సూత్రం ఏమిటి దారము దాంట్లో ఉండే పూసలు ఏమిటి దారం అలాంటి హారం ఇది అంతేగాని రుద్రాక్షమాలు కాదు లేకపోతే తులసి పువ్వుల తులసి పూసల మాల రుద్రాక్షమాల అంటే ద్వైతం వచ్చేసింది చూడండి రుద్రాక్షమాల అంటే ద్వైతం వచ్చేసింది రాగిలోనో లేకపోతే వెండిలోనో లేకపోతే బంగారంలోనో వాటి దగ్గర డబ్బుల్ని పెట్టి ఆ రుద్రాక్ష పూసలు వేస్తాయి మళ్ళీ రుద్రాక్షల్లో ఏకముఖి ద్విముఖి పంచముఖి షోడశముఖి అంటూ ఇదో ఇదో భేదం అది అూత్రం ఏమిటి రాగియా వెండియా బంగారమా అదో భేదం ఇన్ని భేదాల గురించి మనం ఇక్కడ మాట్లాడటం లేదు స బాహ్యాభ్యంతరం బాహ్యము అంటే పంచభూతములతో నిర్మాణమైన దేహములు ఆభ్యంతరము అంటే ప్రాణశక్తి విజ్ఞాన అది ఆంతరము ఆ శక్తుల రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు బాహ్యమైన పంచభూతముల రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు దేశము కాలము సర్వము ఈశ్వరుడే అది సూత్రేమణిగణ ఇవ అనే దృష్టాంతం కాబట్టి ఇక్కడ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు బంగారంతో చేసిన ఆభరణాలు బంగారంతో చేసినవే కదా బంగారమే ఆభరణాలు అంటే ఏమున్నాయండి బంగారమే కదా ఇప్పుడు ఆభరణములు అంటే నామరూపాలు వాటి మీద మీ మీరు బుద్ధి నిలిపితే మీరు బంధింపబడతారు బుద్ధులవుతారు అంటే ఆభరణం కొనుక్కోవాలి అది పెట్టుకోవాలి అది పెట్టుకుని పెట్టేసుకుని ఊరుకుంటే సరిపడదు ముందు పెట్టుకున్న వెంటనే ఇప్పుడు నెక్లెస్ పెట్టుకున్నారు అనుకోండి ఒకరు పెట్టుకున్న వెంటనే ముందు అద్దం ముందు నిలబడాలి అద్దం ముందు నిలబడితే అద్దంలో ప్రతిబింబాన్ని చూసి ఇది బాగుంది ఆ తర్వాత ఎవరు చూడాలి భర్త చూడాలి సౌందర్యము భర్త యొక్క ఆనందం కోసం కదా కాబట్టి భర్త చూసి బాగుంది అని మెచ్చుకోవాలి ఆయన భర్త చూసి మాట్లాడకపోతే ఇప్పుడు సమస్య వస్తుంది ఆయన భర్త చూసి మెచ్చుకోవాలి అది నెక్స్ట్ స్టెప్ అక్కడితో తాగదు ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకోవాలి అక్కడతో తాగదు చుట్టుపక్కల వాళ్ళు కూడా మెచ్చుకోవాలి మెచ్చు అక్కడితో కూడా ఆగదు అది పెట్టుకుని ఈ రోజుల్లో అయితే పార్టీకి వెళ్ళాలి పూర్వం రోజుల్లో అయితే పెళ్లికి వెళ్ళాలి ఏదో మొత్తానికి ఇది నేను స్త్రీలు దృష్టాంతంగా చెప్పాను పురుషులకు పురుషులకు ఉంటాయి పురుషులు ఇంతేవో ఉంటాయి వారు దృష్టాంతం చెప్పారు అదేంటంటే ఒక ఆయన ఉంగరాలు పెట్టుకుని వంకాయలు కొనుక్కోవడానికి కోరల షాపుకి వెళ్ళాడు ఆ అమ్మగా కూరలు అమ్ముతుంది ఆవిడ అమ్మి అక్కడ కూర్చుని ఉంది ఆ ఈయన ఆ వంకాయలని ఇటువటు సర్దుతో తన ఉంగరాలు కలపడేట్లాగా వంకాయలని ఇటువటు సర్దుతున్నాడు అమ్మా ఈ వంకాయలు ఇటు ఆ వంకాయల్ని ఇటువటు సర్దుతో ఉంగరాలు కనపడేట్లాగా ఉంగరాలు మెల్లమెల మెరుస్తావు ఏమ్మా వంకాయలు ఇది ఖరీదంతా ఇదంతా నల్లల్లా సద్దుతున్నాడు ఆవిడ ఈవిడికి ఈయనకి సమాధానం చెప్తా ఇలా ఇలా మెడ ఆడిస్తుందో ఆవిడ సమాధాలు చెప్తుంది ఎందుకని ఆవిడ మెడలో ఉండేటువంటి ఆభరణాలు ఈవిడి ఈడికి కలపడిట్లా ఆవిడ సమాధాలు చెప్తుంది రామకృష్ణుల వారు చూశారు చూసి చూడండి వాళ్ళిద్దరిని నిజంగా జరిగినది ఘటన వాళ్ళిద్దరినీ చూడండి ఆయన ఉగరాలని ఆవిడికి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆవిడ వెడలో లెక్కలుస్తుంది ఇతర ఆభరణాలని ఈయనకి చూపించే ప్రయత్నం చేస్తుంది అని ఆయన అంటారు ఆయన ఆయన అలా ముఖం మీద అనేసి వర్త సో కాబట్టి చూడం అదే బంధము కాబట్టి బంగారమును మీరు బుద్ధి ఆభరణాల మీద ఉంటే బంధము ఆభరణాల మీద లేకుండగా మీకు బంగారం మీద బుద్ధి ఉందనుకోండి అప్పుడే రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి మీరు గోల్డ్ బాండ్స్ కొనుక్కొని హాయిగా బోల్డ్ అంతా వడ్డీ సుఖంగా అనుభవిస్తూ ఉంటారు లేదా రెండు మీరు బంగారము షాపు యజమానిగా ఉంటారు అలా ఉంటుంది కాబట్టి కాబట్టి కారణ బుద్ధి కార్యబుద్ధి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ప్రాప ప్రాపంచికత అంటే వరల్లీనెస్ ప్రపంచమే సత్యమనే భ్రమ ఆ నామరూపాత్మక బుద్ధి ఉన్నట్లయితే వాడు సంసారంలో బంధింపబడి ఉంటాడు ఎవడైతే నామరూపములు సత్యము కాదు నామరూపాలకి ప్రాధాన్యం ఇవ్వడం మానేసి నామరూపాల వెనకాలం ఉండే తత్వము ఏకైక తత్వము అద్వితీయమైనది అది ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు అంటే ఎవడో ఒక పెద్ద ఆయన ఎక్కడో చోట కూర్చుంటాడని కాదండి ఆయన సర్వవ్యాపకుడు సర్వవ్యాపకమైన తత్వానికి ఈశ్వరుడని మనం పెట్టుకున్న పేరు సర్వవ్యాపకమైన తత్వం ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక అతనికి కుమారుడు అని పేరు పెట్టారు అంటే డూ కోసం అలా అన్నా కొడుకు అందామని కొడుకు అంటే డూ ప్రత్యయం లేదు అందుకోసం డూ ప్రత్యయం రావడం కోసం కుమారుడు అంటే కొడుకు అర్థం కుమారుడు అంటే అంటే కుమారుడు అంటే అది ఒక రూపమా అకారమా ఒక వ్యక్తియా లేక ప్రాణతత్వమా ఏమిటో చెప్పండి మీరు ప్రాణతత్వం అది కుమారుడు అంటే ప్రాణోహపిత ప్రాణోమాత అని మనకి చాంద్రోగ్యంలో మంత్రం ఒకటి ఉంది ప్రాణతత్వానికే వీళ్ళు తండ్రి కొడుకు తల్లి కూతురు అని పేర్లు పెట్టుకున్నారు అని ప్రాణతత్వం కాబట్టి ఆ ప్రాణశక్తి అది యూనివర్సల్ సకల జగత్తుని వ్యాపించి ఉన్నది అది ఏకము రెండు కాదు ఎలక్ట్రిసిటీ లాంటిది ఎలక్ట్రిసిటీ బల్బు యొక్క తత్వం ఏంటండి ఎలక్ట్రిసిటీ బల్బు యొక్క ఆకారం రూపం కంపెనీ పేరు ఫిలిప్సు అలాగే కాదు దాని తత్వం ఏమిటో పట్టుకోవాలి మీరు ఫ్యాన్ యొక్క తత్వము రెఫ్రిజిరేటర్ యొక్క తత్వము ఎయిర్ కండిషనర్ తత్వము టీవీ యొక్క తత్వము ఏమిటిది ఎలక్ట్రిసిటీ అలాగే ఈ సకల జగత్తులోని నామరూపముల యొక్క తత్వము సారము ఈశ్వరుడే ఆ విధంగా ఈశ్వరుణ్ణి దర్శించటం అభ్యాసం చేయాలి దీర్ఘపట తంతువత్ అది దీర్ఘపట తంతువత్ దీర్ఘ అంటే వస్త్రం పొడవాటి వస్త్రం అంటే ఈ ఉత్తరీయం ఈ ఉత్తరీయము దేనియందు గృత్సబడి దేనియందు అధిష్ఠితమై ఉన్నది అంటే దారమునందు తంతు సంస్కృతంలో నేతగాడిని తంతువాయ అని అంటారు అంటే దారమునునేయువాడు తంతూర్వయతి ఇది తంతువాయ నిజానికి అసలైన తంతువాయుడు అంటే నేతగాడు ఈశ్వరుడు ఆయన ఈ జగత్తు వస్త్రాన్ని నేసిపెట్టాడు మనందరం కూడా ఆ వస్త్రంలో పడుగు పేకలమై ఉన్నాము సూత్రే మణిగణ ఇవ మంచి శ్లోకం మనం పూర్తి చేసాము శ్లోకాన్ని తర్వాత శ్లోకం రసోహమప్సుకౌంతేజాస్మి శిశ సూర్యో ప్రణవసర్వ వేదేశు శబ్దే పౌరుషం రుషూ ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రధానమైన సూత్రాలు వస్తున్నాయి మీరు కొంచెం మనస్సు పెట్టి గమనించగలరు ఒకటి సర్వమునందు మీరు ఈశ్వరుణ్ణి చూడగలిగినప్పుడు అంటే సర్వం కల్విదం బ్రహ్మ ఈ సర్వము బ్రహ్మయే ఈశ్వరుడే మరి నామరూపాలు కనపడవా సర్వంలో ఈశ్వరుణ్ణి చూసేవాడికి నామరూపాలు కనపడవా అంటే నేను అడుగుతా సర్వ ఆభరణాలన్నింటిలో బంగారాన్ని చూసేవాడికి ఆభరణాలు కనపడవా వాడే మూర్ఖుడు జడుగా ఉంటాడా ఏమి కాదు ఆభరణాలు కనపడతాయి ఆభరణాలు తెలుస్తాయి ఆభరణాలు తెలుస్తే అక్కడతో ఆగిపోతే వాణ్ణి స్థూల అంటారు ఆభరణాలు తెలుస్తూ వాటి వెనకాల తత్వం తెలిస్తే వాడిని సూక్ష్మబుద్ధి అంటారు ఇప్పుడు ఒక మనిషికి జ్వరం ఉంది మీరు చేపట్టుకు చూశారు జ్వరం తెలిసింది కదా డాక్టర్ చేపట్టుకు చూస్తాడు ఆయనకి తెలుస్తుంది మరి మీకు తెలిసిన దానికి డాక్టర్కి తెలిసిన దానికి తేడా లేదు ఇప్పుడు ఒక ధర్మమీటర్ ఒకటి కొనుక్కుని నోట్లో పెట్టుకుంటే ఎంత జ్వరం ఉందో మీకు తెలుస్తుంది అదే ధర్మమీటర్ని డాక్టర్ చూస్తాడు అతనికి తెలుస్తుంది కానీ మీకు తెలిసిందే డాక్టర్కి తెలుస్తుందా ఇంకా చాలా తెలుస్తుంది ఇంకా చాలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది చాలా అంటే అది ఏ జ్వరము మీకు తెలుసున్న వాటిని బట్టే చెప్తాడు ఆయన మీకు తెలుసున్నే నీకు చెమట పడుతుందా చెమట పడుతుంది ఓకే అప్పుడప్పుడు బాగా చలేస్తుందా ఆమె ఓకే మలేరియా వచ్చింది వీడికి అని ఆయనకి తెలుస్తుంది దానికి మందు కూడా తెలుస్తుంది ఆ తగ్గి కూడా తెలుస్తుంది ఎవెవో తెలుస్తాయి ఇప్పుడు ఒకడికి కురుపు వేసింది కురుప్ చూడండి కురుపు వేస్తే కురుపు వేసింది ఇది ఎర్రగా ఉంది ఇది నొప్పి పుడుతుంది అన్నీ తెలుస్తూ ఉంటాయి వీడికి కానీ అంతే తెలుస్తాయి ఇంకా అంతకు మించి ఏం తెలియదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్తే ఈ కురుపు స్టాఫిలో సారియస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చింది ఆ బ్యాక్టీరియా ఈ మధ్యకాలంలో బాగా రెసిస్టెన్స్ వచ్చేసి పెన్సిలిన్కి తగ్గట్లేదు అది అది నీ శరీరంలో ఎక్కడో స్కిన్లోనో ముక్కులోనో చెవిలోనో ఒక మకాం కాలనీలో మకాంపు పెట్టుకున్నట్టుగా కాలరైజ్ అయి ఉన్నది తర్వాత నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గుతుంది తప్ప పూర్తిగా పోదు ఎన్ని తెలిసేవి చూడండి ఆయనకి అది ఎలా పోవాలో కూడా చెప్తాను ఆయన చెప్పినట్టు పాటిస్తే పోతుంది మనకి తెలుసున్నదే ఆయనకి తెలుసున్నదే అనుకోకూడదు అదేవిధంగా మహాత్ముడికి సంసారికి తేడా ఇంతే ఇగో ఇవి నామరూపాలు అంతే వాడు సంసారి ఇవి నామరూపాలు అంతేకాదు వీటికి లోపల బయట ఈశ్వరుడే గలడు ఇవి మిథ్య ఈశ్వరుడు మాత్రమే సత్యము అని తెలిస్తే వాడిని మహాత్ముడు అంటారు ఎపశ్యతి సపశ్యతి ఎవడు కనపడుతుందో వాడికే కనపడుతుంది సో ఎనీవే ఇప్పుడు ఇక్కడ రెండు ప్రిన్సిపుల్స్ ఉన్నాయి ఆ రెండు ప్రిన్సిపుల్స్ మీరు గమనించాలి ఒకటేటంటే నామరూపాత్మకమైన జగత్తును చూస్తూ ఉన్నా కూడా దానికి మూలంలో దానికి తత్వమై ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకొనుట మహాత్ముల లక్షణము ఆ విధంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి ఎవళ్ళైతే దర్శిస్తారో వాళ్ళు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి వాళ్ళు దేవాలయాలకి వెళ్ళి క్యూలో నిలబడి దర్శనాలు చేసి అర్చనలు చేయించాల్సిన అవసరం ఉందా చెప్పండి లేదు సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించి వాడికి ఈ తీర్థయాత్రలు అవసరం పడతాయా అవసరం పడవు శ్రీరామకృష్ణ వారిని తీర్థయాత్రకి రమ్మన్నారు ఒకసారి కాశీకి భక్తులు అందరూ కూడా ఏదో ఒకటి చెయ్యాలనే హడావిల్లో ఉంటారు భక్తులు మహాత్ములు ఏమంటారు చేయడానికి కంగారు లేదా తెలుసుకో అని వీళ్ళు అంటారు వాళ్ళు తెలుసుకోవడానికి కంగారే ఉందండి మనం ఈ పని చేద్దాము అని వాళ్ళు ఉంటారు ఇలా నడుస్తూ ఉంటుంది సరే వాళ్ళందరూ కలిసి కలకత్తా నుంచి కాశీకి తీర్థయాత్ర ప్రోగ్రాం ఒకటి వేశారు ఇంకా ఆలస్య వల్ల రామకృష్ణ పరమహంసలు వారు దానికి అనుమతి ఇవ్వాలంతే అంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఎవరి కాశీ వెళ్దాం కాశీ దేనికోయి అని అడిగారు ఆయన అంటే విశ్వేశ్వరుణ్ణి దర్శించటాన్ని విశ్వేశ్వరుడు కాశీలోనే ఉంటాడా ఇక్కడ కలకత్తాలో ఉండడా అని అడిగారు నీకేమర్థమైంది ఇంతకాలం నా దగ్గర శిష్యుడిగా ఉన్నావు ఏం తెలిసింది నీకు కాశీలోనే ఉంటాడా ఇంకెక్కడా ఉంటాడా అని అడిగి ఇంకో మాట అన్నారు నీకు భక్తి ఉందా లేదా భక్తి ఉంటే కాశీవెళ్ళక్కర్లేదు ఇక్కడ ఉన్నాడు విశ్వేశ్వరుడు సర్వత్రా ఉన్నాడు భక్తి అంటే జ్ఞానరూపమైన భక్తి భక్తి లేకుంటే కాశీవీళ్ళు కూడా ఉపయోగం ఏం లేదు అంటే పాపం వీళ్ళు వేలమొహాలు వేశారు అప్పుడు ఆయన పాపం వీళ్ళ ముఖాలకేసి చూసి అయ్యో వీళ్ళు నిరుత్సాహపడ్డారే అని సరే అయితే నేను కూడా వస్తాను కానీ ఒకటే కండిషన్ ఇంకా మళ్ళీ వెనక్కి నేనైతే తిరిగి రాను అక్కడే ఉండిపోతాను మరి దేవుడు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ కలగత్తా ఎందుకు అక్కడే ఉండిపోతే పోలేదా మొత్తానికి ఆ ప్రయాణం ముందుకు సాగలేదా దాగిపో కాబట్టి సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించే మహాత్ములకు తీర్థయాత్రలు కానీ లేకపోతే దేవాలయాలకు దర్శనం కానీ దేవుడి దర్శనం కానీ నామరూపాత్మకమైన అర్చనలు కానీ ఇవన్నీ కూడా అక్కరలేదు కానీ మనం ఆ స్థితికి ఇంకా చేరుకోలేదు కదా మనం ఆ స్థితికి చేరుకోవడానికి మధ్యలో ఒక మెట్టుంది మెట్టు ద్వారా వెళ్ళొచ్చు ఒక మెట్టు ద్వారా వెళ్ళొచ్చు ఇప్పుడు సముద్రం దాటడానికి హనుమంతుడికి స్వారథక్కర్లా హనుమంతుడికి సేతు అక్కర్లా ఆయన ఎగిరేసి వెళ్ళిపోతాడు పదిసార్లు అయినా వెళతాడు పదిసార్లు అయినా వస్తాడు కానీ అందరికీ అవసరం అవుతుంది వారధి సేతు అందరికీ అవసరం అవుతుంది సో ఆ రకంగా మహాత్ములకి రామకృష్ణదేవులు వంటి వారికి ఈ మెట్లు ఏవే అక్కర్లా వాళ్ళు సాక్షాత్తుగా సర్వనందు పరబ్రహ్మను దర్శిస్తారు కానీ మనకి మధ్యలో ఒక స్టెప్ స్టెప్ వైజ్ అరేంజ్మెంట్ ఉంటే మంచిది ఏమిటి మెట్లు అంటే సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి ఆ పయనము ఆ ఆధ్యాత్మిక పయనంలో భాగంగా మీరు అక్కడక్కడ కొన్ని ప్రత్యేక స్థానాలలో ఈశ్వరుణ్ణి దర్శించటం అభ్యాసం చేయండి ఏమిటా ప్రత్యేక స్థానాలు అంటే వాటికే విభూతి అని పేరు ఎక్కడెక్కడైతే విభూతి ఉంటుందో విభూతి అంటే మహిమ అని ఎక్కడెక్కడైతే మహిమాల యొక్క విభూతి ఉంటుందో అది ఈశ్వరుని యొక్క స్థానము అది ఈశ్వరుడు సర్వత్రా ఉంటాడు కానీ విభూతి ఉన్న చోట మన కంటికి మనం అజ్ఞానంలో ఉన్నాం గనక అజ్ఞానంలో ఉన్నా కూడా మన కంటికి బలంగా దృఢంగా దర్శిస్ దర్శనమిస్తూ ఉంటాడు కాబట్టి ముందు ఈ విభూతి స్థానాలని మీరు గుర్తుపట్టడం నేర్చుకోండి నేర్చుకుంటే అతి క్రమంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించడం అభ్యాసం అవుతుంది ఇది భగవద్గీత యొక్క ప్రణాళిక ఇది ఎలాగంటే ఇప్పుడు చూడండి ఈ హాల్ ఉంది ఈ హాల్ అంతా కాంతి వ్యాపించి ఉన్నది కానీ మీరు కాంతిని బాగా గట్టిగా కళ్ళ కళ్ళ కొట్ట చెట్ల దర్శించాలంటే ఏం చేయాలండి అగో తలపైకెత్తి ఇదిగో ఆ బల్బు విభూతి అది ఇంకో విభూతి ఇది మరో విభూతి ఇదో విభూతి ఇదో విభూతి ఎన్ని విభూతులు ఉన్నాయో చూడండి పది విభూతులు ఉన్నాయి కాంత్యం ఎక్కడుంది అంతటా ఉంది లోపల ఉంది బయట ఉంది సర్వత్రా ఉంది కానీ విభూతులు మాత్రం ఓ ఉన్నాయి అలాగే విభూతు యోగము అనే పదో అధ్యాయంలో సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని యొక్క మహిమ భక్తులకు ప్రస్ఫుటంగా దర్శనమిచ్చే విభూతి స్థానములను శ్రీకృష్ణుడు డెబ్భై రెండు చూపించాడు డెబ్భై చూపించాడు అది కూడా అవన్నీ విభూతులే అన్నాడు ఆ డెబ్భై చెట్లన్నీ దేవుడే కానీ మీకు విభూతి చూపించాలి అంటే రావి చెట్టు విభూతి రావి చెట్టు విభూతి పశువులన్నీ దేవుడే కానీ సింహము విభూతి పర్వతాలన్నీ దేవుడే కానీ హిమవత్పర్వతము విభూతి నదులన్నీ దేవుడే గంగానది విభూతి ఆ రకంగా విభూతులను చూపించాడు అది దే విభూతి యోగము కానీ అక్కడ ఒక్కచోటే చూపించలేదు ఇంకో రెండు మూడు స్థానాల్లో కూడా చూపించాడు గీతల అలాగంటే స్థానం ఇది ఇక్కడ రెండు శ్లోకాలు మూడు శ్లోకా నాలుగు శ్లోకాలలో అంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పరమేశ్వరుని యొక్క విభూతులను మనకి శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు కాబట్టి సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందు విభూతులలో ఈశ్వరుణ్ణి దర్శించవలను ఒక ప్రిన్సిపుల్ అది రెండో ప్రిన్సిపుల్ మీకు జగత్తునందు సత్యత్వ బుద్ధి ఉన్నంత వరకు జగత్తు సత్యమనే బుద్ధి దృష్టి ఉన్నంత వరకు మీరు జగత్తులో సత్య విభూ ఈశ్వరుని యొక్క మహిమను విభూతిని దర్శించవలెను క్రమంగా జగత్తు మిథ్య నామరూపములు మిథ్య జగత్తుకు కారణమైన ఈశ్వరుడు మాత్రమే సత్యము అనే జ్ఞానం మీకు అప్పుడు విభూతులతోటి పని పూర్తయినది అది ఒక ప్రిన్సిపల్ కాబట్టి విభూతి అనే సందర్భంలో ఈ రెండు అంశాలని మీరు గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు కొన్ని విభూతులను శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటాడు అందాము రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యో ప్రణవసర్వ వేదేశూ శబ్దేరు హే కౌంతేయ మళ్ళీ విభూతుల్ని చెప్పబోతో ఆయన సంబోధిస్తున్నాడు హే కుంతీపుత్ర అని అర్థం కుంతీదేవి మహాభక్తురాలు ఆమె కడుపున పుట్టిన నీవు కూడా గొప్ప భక్తుడవి అని ఒక ప్రశంస లేదా తల్లి పేరుతో కొడుకుని స్మరించటం ఆనాటి సంప్రదాయం ఈ రోజుల్లో తండ్రి పేరుతో కొడుకుని స్మరిస్తాడు రెండు మీద రోజులతో కూరారుగా రే బాబు ఇళ్ళరా నీ పేరేమిటి నువ్వు నువ్వు సుబ్బారావు గారు అబ్బాయివా అని అడుగుతాను అంతేగాని సుబ్బారావు గారి భార్య పేరు తెలుసుకుని వారు అమ్మా వారబ్బాయి వా అని అడగరు అది ఈనాటి సంప్రదాయం అలా ఉంది కొన్ని చోట్ల స్త్రీనామంతో ప్రసిద్ధి బహుశా కేరళలో స్త్రీ పేరుతో ప్రసిద్ధి ఏమైనా ఉందా అదిగో తల్లి పేరుతో ప్రసిద్ధి ఉంది కేరళలో ఈనాటికి తండ్రి పేరుతో ప్రసిద్ధి తమిళనాడు తమిళనాడులో తండ్రి పేరుతో ప్రసిద్ధి సో అమ్మాయిలు కూడా తమ పేరు పక్కన ఓ పురుషనామం ఉంటుంది ఈ పురుషనామం తండ్రిదా భర్తదా డౌట్ వస్తుంది అప్పుడు ఒకప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది ఏదో పురుషనామం ఉంటుంది ఏదో సుధా సుబ్రహ్మణ్యన్ అని పేరు తెలుస్తూనే ఈ సుబ్రహ్మణ్యన్ కౌన్ హే అంటే అది మనం కంగారు ఏ నిర్ణయానికి రావద్దు పరిస్థితిని బట్టి తండ్రి పేరు కావచ్చు భర్త పేరు కావచ్చు సో ఆ రకంగా ఇక్కడ తల్లి పేరుతోటి వ్యవహారం హే కౌంతేయ నేను ఈ మాట చెప్పాను ఇంతకుముందు అయినా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశా హే కౌంతేయ అంటే హే కుంతిపుత్ర అర్జున